నీవే మూలమువో నేరిచిన పెద్దలకు దేవుడు నీయందులోనే స్థిరమాయనిధివో పాపురేవో దేహమా పాపురేవో నీవు ఓపినే బెట్టిన కొద్ది ఉందూగా రూపు నీవు గలిగితే రుచులెల్లగాన వద్దు తాపలాన ధర్మములు సాధింపగలదు మెచ్చితినో మనసా మెచ్చితివో నీవు నా ఇచ్చకొలది ఎందైనా ఏగుదువుగా అచ్చపు నీకథమున అవుగాములెంచగద్దు పచ్చిగా ఏమూర్తినైనా హవించగలదు మేలు మేలు నాలికెమేలు మేలు నీవు ఓలి ఏ మాటకునైనా నొనరుదుగా ఓలి ఏమాటకునైనా నొనరుదుగా తాలి నీవు మెలగంగా చదువు చదవగద్దు ఓలించి శ్రీవెంకటేశ్కు ఒగడకగలదు